మురళీధర్ రావు సంగీతం శ్రీ మల్లిక్ గాయని గాయకులు కుమారి వింజమూరి లక్ష్మి కుమారి వివి కనకదుర్గ శ్రీయుతులు ఓలేటి వెంకటేశ్వర్లు మల్లిక్ విఎస్ నారాయణమూర్తి ఇందులో పాల్గొంటున్న వారు ఏ మురళీకృష్ణ రామం ఎస్ఏ పద్మనాభరావు ఏ లింగరాజు శర్మ సిహెచ్ హనుమంతరావు కుమారి వివి కనకదుర్గ శ్రీమతి సరోజా వ్యాఖ్యాతలు శ్రీయుతులు కోకా సంజీవరావు డిఎస్సార్ పద్మజాండు కృష్ణాతరంగాలు రూపకం ం చే సదయ హృదయుర కురేనాభి పతయు కళ ప్రాజ్య విషయ అయ శ్రీకృష్ణేద ప్రతిదనిషూ మునివే నమ శ్రీకృష్ణ కృష్ణ తరంగిణికాంతా మోహన స్వరూపిణి అలరారుతున్నది కరుణావరుణాలయవైన సదయ హృదయం పాదల నృసింహ క్షేత్ర వాసి అయి వాసింది మహర్షి మండల సంస్థయమానమైన ఆంధ్రదేశం నీ నాభిస్థానం చతుర్వీద శిరోధార్యమైన నీ పవిత్ర పాదార విందాలు ప్రాగేశం అవాంగ్మానస గోచరవై అమృత స్వరూపిణి వైన నీ దివ్య స్వరూపానికి మహర్షి మండలం ఈ విధంగా నమస్కరిస్తున్నది tell <laughs> me దేశంలోని అతి నదులలో ఒకటైన ఈ కృష్ణానది మహారాష్ట్రంలో అరేబియా సముద్రానికి నలభై మైళ్ల దూరంలో సముద్రపు మట్టానికి నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు అడుగుల ఎత్తున శ్రీ మహాబలేశ్వరం పడమటి కనుమలలో సహ్య పర్వత శిఖరాలలో జన్మించి మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల ద్వారా మూడు మైళ్లు ప్రయాణించి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపురం వద్ద ఆంధ్ర రాష్ట్రంలోనికి అడుగు పెడుతున్నది ఎనిమిది వందల మైళ్ల దూరం ప్రవహిస్తున్న ఈ కృష్ణానది అంతర్వేదుల నుంచి సిద్ధేశ్వరానికి అక్కడి నుంచి నందికొండకు అక్కడికి ముప్పై ఐదు మైళ్ల దిగువ పులిచింతలజంత సమతలానికి ఆరోహించి నల్లమలల్లో ఈశాన్య దిశకు మళ్లీ తూర్పు కనుమలను దాటి ఆగ్నేయాభిముఖంగా కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య ప్రవహిస్తున్నది విజయవాడ నుంచి పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి పదిహేను మైళ్లు ప్రవహించి మళ్లీ మూడుపాయలై కృష్ణానది అశ్వమేధ తీర్థంలో సాగర సంగమం చేస్తున్నది నిత్య సజీవమైన ఈ నదీ మల్లికి దిండి మూసి పాలేరు మున్నేరు తుంగభద్ర ముఖ్యమైన ఉపనదులు మొత్తం మీద కృష్ణా ప్రవాహానికి కృష్ణ వేణి భీమరథి కౌశికి మలాపహారిణి కకుద్ద్మతి విశాల విజయ వైష్ణవి కుముద నారాయణి తుంగ భద్ర అగ్ని ముంచుకుందలు పురాణ ప్రసిద్ధమైన ప్రముఖోపనదాలు సంగమం తుంగభద్రకు కుముద్వతి వరద హరిద్ర వేదవతి ఉపనదులు కృష్ణవేణికి కొయినా వర్ణ పంచగంగా ఘటప్రభ మలప్రభ భీమా అనే ఉపనదులున్నాయి ఈ ఉపనదుల అవతారాలను గురించి వీటన్నిటితో సముజ్వలమై సలాగమైన ఈ కృష్ణా పుష్కర్ని గుడ్చి పురాణ కాలం నుంచి అల్లుకున్న కథలు గాసలు ఎన్నో ఉన్నాయి ఈ కృష్ణా ఒడ్డున మేట వేసిన ఇసుక తిన్నుల్లో గుజ్జన గుళ్లు కట్టుకుని ఆ తల్లి చల్లని ఒడిలో తెలుగుదేశం సంస్కృతికి ఓనమాలు దిద్దుకున్నది పాప మంత్రాలైన ఆ పుణ్యజలాలకు అక్షర నీరాజనం సమర్పించి కవులు దేవరుణాన్ని తెచ్చుకున్నారు గోదావరి పూరమఖిలూ మాదన్ననాడు తుంగభద్రాసము తుంగ గానము తోడకవుల గానము కలియునాడు సన్నా నది సముత్పన్న కైరవదల శ్రేణిలో చెరుపు పాషించున్నాడు కృష్ణ తరంగ నిర్విద్రగాఢముతోడ శిల్పం తొలి పూజయు నాడు అక్షర జ్ఞాన మెరుగదు ఆంధ్రజాతి విమల కృష్ణా నదీ సైకత ములయందు కోసపు పాట పిచ్చుక గుండు కట్టి నెర్చి అని గానం చేశారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రదేశపు చరిత్ర సంస్కృతుల వైభవోపేత గాథకు కృష్ణానదికి అవిభాజ్య సాన్నిహిత్యం ఉంది ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ పాదసేవా హేవాకంతో తీరుతెన్నుల నిన్నుకున్న తెలుగు నుడికారం బెజవాడ యుద్ధమల్లుని శాసనం మొదలుకొని మూడు పువ్వులు ఆరు కాయలై వికసించింది ఈ తెలుగు తీరాల వెలసిన ప్రతి ఇసుక తిన్నే కృష్ణమ్మ పేరు వినిపిస్తే పులకిస్తుంది ఈ నేల ఈ గాలి తరగల్లో తేలియాడి వస్తున్న కృష్ణమ్మ కథలు ఎన్నెన్నో కల్పాదిమ కాలంలో చతుర్ముఖ బ్రహ్మ ఒకరాడు సృష్టి కార్య అవిరక్తుడై శతావర్త విష్ణుదేవునికి నమస్కరించి పాపపంకిలమైన కలియుగంలో కల్పమర్యాదకు ధర్మ తాను అశక్తుడని నిర్ణయించుకున్నాడు అప్పుడు మహావిష్ణువు జగద్రక్షణకై మహానదులను తీర్థప్రదేశాలను సృజింపమని శతానందునికి ఆజ్ఞ ఇచ్చాడు విరించి అప్పుడు గంగాది మహానదులను సృజింపగా వాసుదేవుడు లోకోపకారథమై తానై పూలుకుని కృష్ణానది స్వరూపాన్ని ధరించి జలరూపుడైనాడు పూర్వద్వాపర యుగాలలో నరనారాయణ వ్యూహాలలో నామ రూప వైభవాలతో భూమికి అవతరించి పూర్ణపురుషుడైన శ్రీ మహావిష్ణువుపై కృష్ణానదిని దివి నుంచి భూమికి తీసుకుని రావలసిన భారం పడింది ృా శ్రీమన్నారాయణ అవాంగ్మనసగోచరమైన నీ శక్తి ప్రభావంతో ఈ పవిత్ర కృష్ణానదీకాంతను సృజించావు అలోక సామాన్యమైన ఈమె సౌందర్యం సృష్టికర్తనైన నాకే తిభ్రమగొలుపుతున్నది వేదాంత వేచ పరమ పవిత్రమైన నీ అంశతో జన్మించిన ఈ కన్య తేజస్ శరీరానికి ప్రాణప్రతిష్ట చేస్తున్నాను ఈనాటి నుంచి ఈమె బ్రహ్మ బ్రహ్మపుత్రి అని తెలువబడుతుంది కాక కృష్ణానదీ స్నానంతో పునీతులై మానవులు కర్మబంధాల నుంచి విమోచనం పొందాలి శతానంద ఇంకా ఈ కృష్ణమ్మను భూమిపై అవతరింపజేయవలసి ఉంది వేదాత్మకమైన నా ప్రత్యుమ్నాంశ ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చగలదు అంతేగాక విరించి ఆనాడు చాక్షుసమన్వంతరంలో సహ్యగిరి శిఖరాలపై నీవు నిర్వహించిన యాగక్రమం नीकिंका ज्ञापक उतम शतानंदना तलपिट यज्ञा की సర్వ పరివార సమేతంగా దేవతా బృందమంతా వచ్చి విడిపి చేసింది పూజ్యుడైన భృగు మహర్షి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు అదిగో దేవతల అధినేత మహేంద్రుడు బ్రహ్మదేవ ఉపద్రష్టలై హరిహరులు యాగదీక్షలో ఉన్నారు మహర్షి మండలమంతా సిద్ధమై ఉంది ఆప్తోర్యామం కాబోతున్నది ప్రతీ సమేతుడివై మహాసంకల్పం చేసి నీవు యజ్ఞం ప్రారంభించాలి ఇంకా ఆలస్యం సంకల్పానికి వేడవుతోంది महर्षि नीकन देज्ञवा की इंका सरस्वती रेक यज्ञ दीक्ष पोनों समत का विधाता सृष्टिकर्तव नीक असाध्यमुन इंतरकू शारदूाइ इंका रेगवेलावस्था समय वकल गाय मंत्रेवत आह्वाओ श्रीहरी अवन इपड़ इंतना मार्गारं ले యత్రీ మంత్ర రాజమా అవతరించు అవశ్య కర్తవ్యం ఇదిగో ఇదే పుణ్యకాలం ఓ గాయత్రి పుణ్యకాంత ఈ క్షణమే దేవర్షుల ఆశీర్వాదాలతో నీకు శాస్త్రోక్త వివాహం జరగనున్నది శతానంద యాగం సంకల్పించు శాస్త్రవిధులారా బుందుకులు రోగించండి మీలోని పరక్కుతున్న కామయాగం మొదలైంది భార్యను నేనుండగా క్షణ మాత్రం ఆలస్యం మీకు దుర్భరమైంది ఆ మాత్రం ఎదురు చూడలేకపోయారే అయ్యో శారద ఎక్కడుందో వెతికి చూస్తామని ఇంతమంది పెద్ద ఒక్కరంటే ఒక్కరు ఒక్కరు సమయానికి భార్య రాకపోతే యాగం మరో రోజు సంకల్పించవచ్చునని చెప్పేవాళ్ళు లేకపోయానే ఇంతే మీ మగవాళ్ళంతా పట్టి రాతి బొమ్మలు ఈ హరిహరుడు నిర్జీవ ప్రతిమలు తరతరాలుగా శ్రీజాతికి ఇలాగే అవమానం జరుగుతోంది లేదు నేను అవనను కాను ఈ అత్యాచారాన్ని నేను చనిపోతునికి లోనై మీరంతా ఎలా జడు మాట లేకుండా ఉన్నారో అలాగే జడులు కావాలి శతానంద ఆనాటి శారద శాపం తీరే అవకాశం ఇప్పుడు వచ్చింది కృష్ణానదిని నేను అవతరిస్తాను శంకరుడు వేణీ నది నీవు కకుద్మతిపై జన్మించు మహేంద్రాది దేవతా బృందం విశాలా విజయ తుంగ భద్రాదుడుగా అవతరిస్తారు సహ్యగిరి శిఖరాలపై ప్రద్యుమ్ శక్తితో నీవు కృష్ణను అవతరింపజేయి బ్రహ్మదేవ అదే సముత్తుంగ శృంగాలతో అలరారుతున్న సహ్యపర్వతం నీవు యజ్ఞం చేసిన పుణ్యభూమి అదిగో సహ్యమునేంద్రుడు ఆయనే కాబోదు తపోదీక్షలో ఉన్నాడు ओ महर्षि सत्तमा तपोभंगन चुनावनी आग्रह नीव ए प्रयोजना आशं तपस्व नी उपादेवता मेमंत करमेश्ठ प्रद्युम सहय प्रेस इनस्यवी लेकृषा नवतर वायु ఆ పవిత్ర జలవాహిలో స్నానం చేయాలని నా ఆకాంక్ష అదే నా ప్రార్థన ఆడబోయిన తీర్థం ఎదురవ్వడమంటే ఇదే కాబోలు అమ్మా కృష్ణానది ఏమిటి మాకు కర్తవ్యం సహ్యమునీ జయోస్ ఆహా జగదేగమాత కృష్ణావాహిని లోకమోహనమైన నీ దర్శన భాగ్యం నాకు లభించింది ధన్యుణ్ణి తల్లి ధన్యుణ్ణి मुनी प्रभा तुंगा अवतरी सहोजनता घटप्रभ तुंग भद्रादूल तोगुटे जन्म समस्ता भवन्तु। अला सह्य पर्वत शिखर पर श्रीहरी తెల్లరాలు చెట్టై నిలిచాడు గజానది మంత్రజలాలతో బ్రహ్మ హరిపాదాభిషేకం చేశాడు శ్వేతాశ్వత్వ పాదప పాదాల నుంచి జలప్రవాహ రూపమై శ్రీకృష్ణ తేజం అవతరించింది వేదగిరి శిఖరం పైన ఉసిరిక చెట్టు మొదల నుంచి వేణీ నది జన్మించింది కృష్ణావేణులు వేణీసంగమ క్షేత్రంలో కలిశాయి కలికాల కలుష విధ్వంసమై మునీంద్ర మండలి చేత పొగడికగన్న శ్రీకృష్ణ వేణి ముందుకు య గీత మహపుర్య సంగీత రాజా వినయ గేత మాధుర్య సంగీత సంగీత రంగ వృంగీత నిగమసంచారిణీ హృదయానుభావీ రసయోగరాజిని శివంగయ కది కదింది శ్రీకృష్ణ జేణి ਨੇ ਦੇ ਬਾਤੂ ਖੇਲੀ ਹੋ ਹਨਮੁਰਲੀ तु नद मद तु केली मोदन मुरली रसमय मंजुळ वतुदश्वराई गिरिजा जनदिनी गिरिजेष मोहिनी वरद मद माथुरी तरुण तरंगी कडीलिंदी कडीलिंदी दिसटेवे గురు కల్లమాల పదవంబరారవాణ ఏర మృదంగమై ఇై ఏర మృదంగమై స్వరపారీజాతమై సుర సన్నిధానమై అదిలి ఈ విధంగా పురాణకహితమైన ఈ పవిత్ర కృష్ణా తరంగినికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే శుభ సంరంభంలో పుష్కర కాలం నిర్ణీతమై ఉంది పుష్కర స్నానం పుణ్యప్రదం కావటానికి కారణశరీరుడైన పుష్కరిని గురించిన కథ ఒక పూర్వం ఒకప్పుడు తుండిలుడనే భక్తుడు పరమేశ్వరిని మెప్పించి ఆయన అష్టమూర్తుల్లో ఒకటైన పుష్కర రూపాన్ని పొందాడు పరమేశ్వరుడు పుష్కరుని బ్రహ్మకు ధారాదత్తం చేయగా బ్రహ్మ బృహస్పతి వశం చేశాడు రాశి ప్రవేశ వేళల్లో బృహస్పతితో పాటు తీర్థ ప్రవేశం చేయగలనని పుష్కరునికి వాగ్దానం చేశాడు బ్రహ్మ ఈ పుష్కర పుణ్యకాలంలో స్నాన దాన జీర్థ శ్రీర్థ స్నాన ఫలం లభిస్తుందని పురాణ వాక్యం ఈ పవిత్ర కృష్ణానది తీరాన ఎన్నో పుణ్యతీర్థాలు సహ్యగిరి పైన కృష్ణానది జన్మించిన చోట విష్ణుతీర్థం పుట్టిన చోటు లు సరీరాలయ కృష్ణన్ దర్శించిన స్థలం జాతి స్మర తీర్థం కృష్ణానది రెండు పాయలుగా చీలిన చోటు కన్యాహర పుణ్యతీర్థంలో రాత్రివేళ దేవదులు ధ్వనిస్తాయని ఆర్యోక్తి ఇలా అశ్వమేధ ఫలతీర్థం వద్ద సాగర గర్భంలో విలీనమయ్యే వరకు నూట ముప్పై ఎనిమిది పుణ్యతీర్థాలు తీరాల ఉన్నాయి వేలాది లక్షలాది మంది ప్రజలు ఈ పుష్కర కాలంలో తీర్థ ప్రదేశాలను చేరి స్నాతులై కృష్ణానదికి భక్తిపూర్వక నమస్సుమాన్యని సమస్కృతారు pure bolo jan krishna bolo nenamoge lu bolo ree nimata lele కొ మండల మంగు ఆనందిందూ కొల మంగు ఆనందీల చింతి బిందూ చిన్న in the middle of the year. కమ్మ తరంగినియుక్ సరత రసి జనా రూపణి కమ్మా తరంగిని పూరే ఛాన కృష్ణు మే ఇలా భక్తి పూర్వకంగా కృష్ణాస్నాతులైన పుణ్యాత్ముల పితృదేవతలకు కర్మబంధ విముక్తి లభిస్తుందని విశ్వాసం పవిత్రము అఖలతాలవిత్రము పుణ్యకాలంలో పుష్కర స్నానం ఆచరించడం పరమశుభదాయకం కాగలదు నిత్యము నైమిత్తికం కామ్యము కాపిలం క్రియాంగం మలకర్షణం అనే ఆరు స్నానాలను యావజ్జీవ పర్యంతం కాయిక వాచిక మానసిక రూపాలలో అనుష్ఠించిన ఫలం ఒక్క పుష్కర లభిస్తుందని పెద్దల నుడి ఇందుచేత స్థూల సూక్ష్మ కారణ శరీర త్రయ పాపనివృత్తి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నిర్మూలనం కలుగుతాయి ఆపోహిష్టాజ్యంగాలతో పునర్మార్జన మంత్రాలతో శాస్త్రోక్తంగా పుష్కర ఆచరించడం ఫలప్రదం అంతేకాక పుష్కర పర్వాన్ని పొందే పన్నెండు నదుల్లోనూ ఒక్క కృష్ణానదిలో మాత్రమే తుంగభద్ర మలాపహారిణి ఉపనదులకు కూడా పుష్కరం విదితమై ఉండటం ఒక విశేషం పుణ్యవసాన ఈరోజు విజయవాడ పట్టణం వెలుగొండుతున్నది శ్రీకృష్ణహేణు నదీ జలావగాహన ప్రతిష్ట పుణ్య సంత ఆనంద పరంగితాలైన ముఖార ప్రజానికో ఇంటికి తిరిగి వెళుతున్నది కృష్ణా తీర్థస్నాతులై పట్క బృందమంతా పట్టణంలోని ఇతర దర్శనీయ స్థలాలను సందర్శిస్తున్నారు ఈ సందర్భంగా ఏర్పాటైన ఎగ్జిబిషన్ దివారాత్రాలు పనిచేస్తున్నది ఇప్పటికీ దాదాపు అరవై లక్షల ప్రజలు నదీ స్నానం చేసినట్లు అంచనా స్నానం చేసి జనం తడిబట్టలను ఆరవేస్తుంటే కృష్ణవద్దున స్నానఖట్టాలకు రంగులు వేసినట్టు ప్రకృతి శోభాయమానంగా ఉన్నది కొత్తగా పరిచిన దారులు దారులలో దీప కళనిర్వహణ సంరంభంలో పాలుపంచుకుంటున్న అధికార స్వచ్ఛంద సేవా సంస్థ యంత్రాంగం తీర్థస్నానానికే తరలివస్తున్న భక్త బృందాలతో విజయవాడ కొత్త కడతో కడకళలాడుతున్నది మహావిష్ణువు పాదశ రోజాల నుంచి జన్మించిన జాన్మని కంటే సాక్షాత్ హరిస్వరూపిణిగా పరమ పవిత్ర అయిన కృష్ణానది సహ్యాత్రి శిఖరాలలో జన్మించి సాగర సంగమం చేసే వరకు వ్యాపించి ఉన్న బహువిస్తారమైన భూభాగాన్ని సస్యశ్యామల సంపన్మయం చేస్తున్న పుణ్యతరంగిణి అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని ధరించిన ఆమె సృష్టికారిణి అణువు నుంచి బ్రహ్మాండం వ్యాపించు ఉన్న శ్రీహరి పదకమలాన్ని ఆశ్రయించి ఆమే సృష్టి స్థితికి మూలాధారం లయంకరుడైన శంకరుని రూపంలో ఆమె సృష్టి స్థిత్యంతకారిణి హరిహర బ్రహ్మాత్మకమైన దివ్య తేజస్సు సర్వమానవ సౌభ్రాతృత్వము సర్వమత సమానత్వము జాతి మనుగడకు మూలకందాలని ప్రభు సంహితంగా ఉపదేశించిన వేదమంత్రాల ఉదాత్త అనుదాత్త స్వరిత హృతాల స్వరసంపద లోక కళ్యాణానికై దీక్ష పూని శరీరాలను నిష్కామ నిష్కామకర్మనాచరించిన మహర్షుల తపస్సు ఆపో రూపాన్ని ధరించి జలమయమై ఈ అపూర్వ గాథా మాధుర్యాన్ని గానం చేస్తూ ఈ ఉత్సవ సంరంభాలకు ప్రాణం పోస్తూ నిత్య నిర్మలంగా నిర్మమంగా ముందడుగు వేస్తూ నడుస్తున్నాయి తరతరాల తెలుగు జాతి సంస్కృతి ప్రభావానికి ప్రత్యక్ష సాక్ష్యంగా పవిత్ర కృష్ణాతరంగా